సజీవ స్వరాలు ఈనాటి ధారావాహికలు ప్రముఖ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాము నమస్కారం గుమ్మడి వెంకటేశ్వరరావు గారు శిక్షణ పొందినందు नेन महाायागम संकल संभारमकूर्शम धर्मध्वंस लंकेश्वर आदेश तो दान यागा अभ्यरा कहते याग रक्षण को चित्र बदलामारा वारी शक्ति चाल महाराज नीने वो रक्षिस्म अवसर लेकिन चालक मेनू राका यागता ఆ రామచంద్రుని నా వెంట పం నా రామచంద్రుడి అవును రాజా ఆ కోదండరాముని కోరి వచ్చాను పదహారేళ్లైనా నిండని పసివాడే దశరథ బహురాత్రాలు ఎడబాయకుండా ఉన్నావే కానీ నీ కుమారుని శక్తి సామర్థ్యాలు మీకు తెలియ సత్య పరాక్రముడైన రామచంద్రుని సత్వసంపద నాకు తెలుసు మహాభాగులైన వశిష్ఠులకు కొంత తెలుసు సాటి క్షత్రియ కుమారుని విక్రమ ప్రతాపాలు ప్రపంచానికి చాటించి లోక కళ్యాణం సాధించాలని నిన్న మాట నమ్మి వెంటపం రెప్పవలి కాపాడి ఆ కళ్యాణమూర్తిని తిరిగి నీ మందిరంలో ఎగబెడతా మన్నించండి మహర్షి నా మనసు అర్థం చేసుకోండి అది తప్ప నా సరణండి సంతోషంగా సమర్పిస్తాను కాలక కాలక కన్ను సంతాను నా ప్రాణాలన్నీ నా బిడ్డల మీరే పెట్టుకుని జీవిస్తున్నాను క్షణం కన్నులు ఎదుట కనిపించకపోతే కలవరపడే నా మనస్సు నీ తాలైనా రాని నా రామభద్రుని ఆ భయంకర రాక్షసులతో ఈ భారీకి పంపటానికి అంగీకరిస్తుంది నేను ఎలా సమ్మతిచ్చేది ఎలా పంపేది కాధయ్య అంతేనా దశరథ అడగమని ఆశ ఆడి తప్పని వాడవని అర్థించాడు అసత్యవారి వై రఘువంశ ప్రతిష్టకు మాయని మత్తతిచ్చాడన్న నింద నీవే రెట్టించు మించిపోయింది లేదు సంపాదించుకున్న శాంతికి స్వస్తి చెప్తి విసర్జించిన విల్లంబులు చేపట్టి నేనే ఆ కార్యం సాధిస్తా ఉత్తమ నటుడి అవార్డు లేదా ఉత్తమ నటి అవార్డు కేవలం మరి నాయకుడు నాయకురాలుగా వేసిన వాళ్ళకే హీరో హీరోయిన్స్ మరి వాళ్ళని తలదన్న ప్రాముఖ్యం పాత్రలకి ఈ అవార్డ్స్ ఇవ్వడం ఎందుకు జరగట్లేదని నేను హాలీవుడ్ ఉందమ్మా సాంప్రదాయం రాలా ఉత్తమ హీరో అని ఉత్తమ క్యారెక్టర్ ఇస్తున్నారు న్యాయంగా మరి హీరో హీరో హీరోయిన్లకి చాలా సపోర్టింగ్ ఉంటుందమ్మా మనకి ఇండియాకి సంబంధించిన వరకు ప్లేబ్యాక్ ఎవరో పెడతారు ఏది చేస్తారు ప్లేబ్యాక్ వాళ్ళే కాదు స్టంట్స్ వాళ్ళే కాదు స్టంట్ చేసేవాడు వేరు ఉంటాడు అలపడేవాడు ఉంటారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా కాదు ఏ సహాయం లేకుండా ఇందాక అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నిర్వచనం నేను క్యారెక్టర్ ముందుండి ఆర్టిస్ట్ వెనకాల ఉంటాం అంటే ఫలానా ఆర్టిస్ట్ అని లేదాగా తెలియాలి అస్సలు తెలియపోవడం కూడా మంచిది కాదు కానీ క్యారెక్టర్ ప్రాధాన్యత కనిపించాలి ప్రస్ఫుటంగా ముందు ఫోకస్ కల్పించాలి అది అలాంటి క్యారెక్టర్ న్యాయంగా వాళ్ళకి హంగులు తక్కువ వాళ్ళ సపోర్టు బలం తక్కువ ఈ మొత్తం ప్రక్రియలో అందుకని ఒక హాలీవుడ్ లో ఉంది వాళ్ళు హీరో హీరోయిన్ సపోర్టింగ్ కాదమ్మా బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ చిన్న వేషం కావచ్చు పెద్ద వేషం కావచ్చు నటన అనేది నటినట్లు కనిపిస్తూ ఉండేది ఈ రోజు పెట్టాలి అవునండి అది నేను చెప్పాను కదా ఒక సినిమా రంగమే కదండి అన్ని రంగాల్లో ఆ క్షీణం వచ్చింది తర్వాత వాళ్ళంత టైం ఏదండి ఇవాళ హోటల్లో ఉన్న డైరెక్టర్ సెట్ లోకి వచ్చే లోపల ఒక సీన్ రాస్తున్నారండి హోటల్లో కార్ లో బయలుదేరి సెట్ లో వచ్చే లోపల స్టూడియోకి వచ్చే లోపల సీన్ రాస్తున్నారు తీయలసింది ఆయా రోజు తీయవలసింది అది అసిస్టెంట్ డైరెక్టర్ కాపీ చేసి మళ్ళా ఫేర్ చేసి ఇంకా మేకప్ వేసుకున్న తర్వాత సెటిల్కి వచ్చిన తర్వాత ఆర్చికి ఇస్తున్నారండి మీకు ఎక్కడ పరిణితి ఎక్కడ వస్తుంది దాని అధ్యయన దాని మీద ఒక స్టడీ చేయడానికి ఎక్కడొస్తుంది టైం లేదు అంతా స్పీడ్ స్పీడ్ స్పీడ్ మీకు పెద్ద జోబు చెప్పరా అండి చెప్పండి నిన్న కూడా అనుకున్నాం మేము ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారు డిఎన్ రెడ్డి గారు పిక్పాటి మధుసూదనరావు గారు ఇలాంటి వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకున్నారమ్మా ఇది స్క్రిప్ట్ రాయటానికి ఫైనలైజ్ చేయడానికి మరి స్క్రీన్ ప్లే అంత ఫైనలైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అంత ఫైనలైజ్ చేసి మొత్తం కథ అంత ఆర్టిస్టులకు వినిపించి మెయిన్ ఆర్టిస్టులకు మెయిన్ క్యారెక్టర్ వినిపించి వీళ్ళ దగ్గర నుంచి గాయాక్షన్ తీసుకుని ఒకవేళ వెళ్ళి ప్రియామిటరీ బాగుందా ఇంకెద మార్పులు కావాలా చేసి అప్పుడు ఫైనలైజ్ చేసేవాళ్ళండి వన్స్ ది సీన్ ఇస్ ఫైనలైజ్ మళ్ళీ ఎవరో ఒక అక్షరం చెడుకున్న మార్పులు కూడా లేదు కదా ఇప్పటికీ నా గుర్తు మనుషులకి నాగేశ్వరుడికి చాలా చొరువు ఆయన గురుభావంతో చూస్తున్న నాగేశ్వరుడు ఆయన ఆరు మాసాలు టైం తీసుకున్నాడు కదమ్మా శక్తి అయితే మాకు ఒక్కో కష్టం పలకడం ఇబ్బంది అవుతుందమ్మా నాగేశ్వరికి రెండు రా రా అని వెంట వెంటనే విషయాన్ని కొంచెం ఇబ్బంది పడతారు అలాంటి వచ్చినప్పుడు ఆయన చెప్తే చూడెక్కు కదా ప్రపంచాన్ని ఉమ్మడి గారు మీరు చెప్పండి మనస్తున్న వారికి అది మార్చమండి లాగూ నేను వెళ్ళి చెప్తే ఏంటి ఆరు మాసాలు మేము వార్స్ కూర్చొని రాశాం ఇప్పుడు మార్చమంటే ఎట్లా అని ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రద్ధ అంత టైం తీసుకుని స్క్రిప్ట్ తయారు చేసేవాడు ఇప్పుడు లేటెస్ట్ మీరు అన్నారే వేగంతో చేసే దర్శనం యువ దర్శకున్న వాళ్ళంత మందమాతులు స్క్రిప్ట్ చూసి ఆరు మాసాల ప్రస్తుతం దీనికి చెప్పారు కదా నాకు వయస్సు వచ్చి నా డిక్షన్ లో మార్పు వచ్చి నేను అస్తవ్యస్తం చోటు చేసుకుంది నా క్లారిటీ కొంచెం మిస్ అన్ని అక్షరాలు స్పష్టంగా పలకలేకపోతున్నాకి లాగా కొంచెం ఇబ్బంది పడుతున్నా ఎమోషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతుంది అంటే నా వ్యాధి లక్ష్యం అది అందువల్ల నేను మానుకున్నాను ఇవాళ మానుకున్నాను నాకు ఏ మాత్రం దగ్గర లేదు ఏ మాత్రం నాకు అసంతృప్తి లేదు ఐమ్ హ్యాపీ ఇందాక చెప్పే కదా ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీకు చెప్పాలి ఈ మధ్య నేను పుట్టపట్టి చూస్తుంటే ఒక ఎక్కడ మీ మధ్య పేపర్లో ఒకటి బస్ కండక్టర్ మధ్య మా బస్సు ఆగిపోయింది బస్ కండక్టర్ ఒక ఆయన వెనకటి పిక్చర్స్ ఇప్పటి పిక్చర్స్ ఆ ఇవన్నీ చెబుతూ ఆ వెనకటి పిచ్చిమ ఒక శృంగార దృశ్యం వస్తే లలితంగా కథా నాయక్ నాయకులు నాయకి ఏదో సిగ్గుపట్టం చాలా భావికంగా ఎక్స్ప్రెషన్స్ తో వెళ్ళి ఒకటి రెండు సార్లు కలుసుకున్న తర్వాత ఇంకా దగ్గరకు వచ్చి పాటలు ఉండేది ఇవాళ ఏమిటండి ఇక కలిసే కలోగానే హీరో కథానాయకి బట్టలు ఉన్నాయో కూడా లేదో తెలియట్లేదండి వెళ్ళి మెదపడేస్తున్నారండి ఇది దగ్గర శృంగారం ఇది దరిద్రం అండి వచ్చే అన్ని కూడా చాలా గొప్పగా నాకు ఎడ్యుకేషన్ అమ్మా ఒక సిక్స్ అవర్స్ బస్ ఆగిపోయింది చెప్పుకొచ్చి ఫైనల్గా చెప్పాడు అయ్యా మీరు పుట్టుపత్తి స్వామి గారు కవరు చేసే చూస్తున్నారు ఉంది అది చేయండి ఇవాడు చెప్పి చూసినా దయచేసి మీరు చేయకండి చేయకండి ఆ వెనక ఆ బలరాముడు ఆ ధర్మరాజు ఆ దశరథుడు ఆ రూపం అలాగే ఉండిపోయి ఉండదు సార్ మా దృష్టిలో మీరంటే ఇవాళ బిచ్చి దయచేసి యాక్ట్ చేయొద్దు అంటే అతను ఒక మంచి ప్రేక్షకుడుగా నాకు చక్కని పాఠం చెప్పాడు అనుకున్నా అభిమానము అనేటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి మీ అభిమానులు మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీ అభిమానులు మిమ్మల్ని ప్రశంసించినప్పుడు విమర్శించినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది ఈజీగా తెలుసుకోవచ్చమ్మా అంటే ఉత్తర ద్వారా అయితే భాషను బట్టి విశ్లేషణ విధానాన్ని బట్టి ఆయన నిజమైన విషయం ఉన్నప్పుడు ఏదో కేవలం పొగట్ల కోసం చేసేవాడ అనేది మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం నేర్చుకోవాల్సిన అమ్మ పొగిడినప్పుడు పొంగిపోవటం నేను విమర్శించినప్పుడు కురిగిపోవటం కాదు దాన్ని ఒక మంచి దృక్పథంతో మనం విమర్శించే ఎవరండి నిజంగా మనం అంటే అభిమానం ఉన్న వాళ్ళు విమర్శ కాదు అభిమానులు అవసరం లేదు అలా అది రెండు కూడా నేను అవిశేషించి తీసుకోవటం నాకు మొదటి నుంచి అలవాటు మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఇది నగ్గన సత్యం నాకు ఇందాక అనుకున్నామే మన స్వభావానికి విరుద్ధమైన వేషాలు నేను మొట్టమొదటి సతీతోత్సం జలంధ్ర వేశానమ్మ అది మన మధుసూనరావు గారు ఫస్ట్ పిక్చర్ నేను చెప్పా బా నీ వేషమే కాదని రంగారావు వేయాలి న్యాయంగా నేను భయంకరండి కాదు అది ఆ కారణాలు అడగొద్దు ఈ వేషం వేయ తప్పదు నేను వెయ్యాలి నాకు దర్శకుడు అవకాశం రావాలంటే వేషం రపుకోవాలి అది ఫస్ట్ పిక్చర్ అమ్మ సరే నాకు వాళ్ళు చెడు పేరు వస్తారని ఆయనకు దర్శకత్వం అవకాశం వస్తుంది కదా అని వేసాము ఏదో కష్టపడి కింద మీద పడి ఆయన కూడా చాలా కాన్సెంట్ చేసి చేసామమ్మా పిచ్చి అయిపోయింది బయటకు వచ్చాము చక్కపాండి గారు గ్రేట్ మ్యాన్ అని చూశారు ఏమండి ఆయనంటే మాకు చాలా చనువు అభిమానం భక్తి అన్నీ ఉండేయండి ఏమండి చక్కపాండి గారు ఎట్లా ఉంది బాగానే చూసావు కానీ రంగారావు బతకుండా ఇటువంటి వేషాలు నేను చూడరయ్యా నువ్వు చేయొద్దు అంటే ఎంత అభిమానం నా మీద లేకపోతే అన్నమాట అంటారా అవునండి ఇటువంటి వేషాలు నేను ఒప్పుకొచ్చు నువ్వు గుమ్మడి చెడ్డవాడితే ఎవడు ఒప్పుకోడయా నువ్వు వేషాలు చేయొద్దు రంగారావుతో కంపేర్ చేస్తారు సో రంగారావు ఈ వేషాలు నువ్వు ఇవ్వద్దు అని ఆ రోజు బ్యాక్ ఆయన చెప్తే నాకు ఇప్పటికి గుర్తమ్మా ఎంత వాత్సల్యం ఎంత అభిమానం ఎంత అనురాగం అప్పట్లో లేకపోతే అంత మాట అంటాడు సో మనం విమర్శించేవాడు కూడా ఈ వేషం బాగలేదు అని ఎందుకు చెప్తున్నానంటే మనంటే అభిమానం ఉంటేనే అవునండి లేకపోతే చెప్పలేరు మనకేం అవసరం అబుల్ జహాపన మామూలు మానవత్వాన్ని తొలగించి వేసే ఈ రాజధర్మం ఏమి ధర్మం अंबी आश्चय इंता आंदोलन पड़ ले चक्रवर्तीत्म महादारुण सहज मानवत्वा स्फु जीविवाणि जीवित युक् धन्यवत अबु जहा నేను రాజపుత్ర స్త్రీని వివాహమాడినందుకే నిందిస్తున్నారు మొఘలు కానీ రాజకీయ తంత్రజ్ఞత ఏమో అనే సందేహం వల్ల నేను చేసిన సంస్కారమే రాజ్యాన్ని ఇంకా కలవర ఈ దశలో సలీం ఒక బానిస కన్యను వివాహమాడి దానిని నేను అంగీకరించినట్లయితే రాజ్యం ఎంత అల్లకల్వలమవుతుందో ఆలోచించండి ఎంత ప్రేమ పూరితయినా ఎంత సౌందర్య రాశి అయినా ఎంత అమాయక అయినప్పటికీ బానిసను వివాహమాడిన రాజకుమారుణ్ణి ఈ రాజ్యంలో ఎవ్వరూ అంగీకరించరు అంతేకాదు అక్బరు ప్రారంభించిన సంస్కారం ఈ విధంగా విషఫలమైనదంటారు ముఘల్ రాజపుత్ర కలయికలు నీచమైన జాతి ఉద్భవించినదని అపఖ్యాతులు కల్పిస్తారు సలీం అనార్ కలీలను హృదయం అంగీకరించినా మెదడు అంగీకరించట్లేదు బాబు ఒకగా విడదేశారు ఈ క్లిష్ట సమస్య అమృత ప్రాయమైన నిర్మల ప్రేమను చవిచూచిన అక్బర్ హృదయం అనార్ సలీముల అమాయక ప్రేమను పూజాభావంతో అంగీకరిస్తూ ఉన్నది राजनीति नईपुणि अभवं वहक अक्बर मेधस्स वहां अंगीक सरी अज्ञा मेधस्सुन को संबंधा हृदया संबंधा हृदया शून्य मेधशक्ति विज्रंपेकंक विज्ञानैश्वर्या हृदय निधि बुद्धुवरू समस्या मध्य को रूप వచ్చిన వారు ఒక నాశనానికి లొంగిపోవలసింది ఇది సమస్య కావడమే మానవ చరిత్రలోని దుర్భర దారుణాలకు ఇప్పుడు మరి విమర్శల గురించి ప్రశంసల గురించి మరి చిత్ర వాతావరణాన్ని గురించి కూడా మీరు చక్కగా చెప్పారు అయితే మరి ఈనాటి నటీ నటులకి కానీ లేకపోతే నిర్మాత దర్శకులకి గానీ ఒక అనుభవజ్ఞుడైనటువంటి నటుడుగా మీరు సలహా చేస్తూ మన సలహా ఎవరైనా తీసుకుంటారో నాకు నమ్మకం లేదమ్మా తీసుకుంటే ఏంటంటే ఈ నలభై యాదవది ఒక చిత్రం సక్సెస్ కానీ ఫెయిల్యూ కానీ నటుడు ఒక్కడే బాధ్యులు కొంత పర్సెంటేజే బాధ్యులు ఈ పిక్చర్ బాగుందంటే నీ కథ బాగుండాలి స్క్రిప్ట్ బాగుండాలి నీ వేషధారం బాగుండాలి నీకు పెట్టి నీ మ్యూజిక్ బాగుండాలి టోటల్ అన్ని సమన్వయం చేసుకున్న మంచి దర్శకుడు కావాలి ఈ పిక్చర్ పైగా ప్రజల అభిమానాన్ని చూడకున్నారు చూడండి మీరు ఎంత గొప్పగా ఉన్నా కూడా ఫీల్ అవుతుంది ప్రజల దగ్గర అందువల్ల ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక పిక్చర్ సక్సెస్ అవుతుందమ్మా దీనికి సక్సెస్ కారణం ఇంతమంది ఉన్నారు వస్తావు ఇవాళ వచ్చే హీరోలు హీరోయిన్లు ఇదంతా నా నా గ్రామర్ హీరో నా ఫైట్ల హీరో హీరోయిన్ అనుకుంటే అది చాలా ఒక ఆత్మవంచిన పొరపాటు సో సక్సెస్ కానీ ఫెయిల్యూ కానీ నన్ను ఒక్కళ్ళే వాద్యం కాదు ఇది ఒక టీం వర్క్ దీనికి అందరూ సమాన భాగస్వాములు అని అనుకున్న అనుకుంటే ఆరోగ్యం పెరుగుతుందమ్మా కొత్త వాళ్ళకి దీనికి ఎంత ఉదాహమైన ఒక ఉదాహరణ చెప్తానమ్మా పూజ నాగారి పద్మశ్రీ వచ్చింది వస్తే ఫోన్ చేసి నాన్నగారు మీ పద్మశ్రీ వచ్చిన చాలా సంతోషం అండి నేను వస్తున్నాను ఇంటికి ఆ పథకం చూడటాని అంటే లేదు లేదు వెంకటేశ్వరరావు నేనే ఆ మీ ఇంటికి వస్తాను ఇంటికి వచ్చారమ్మా నేను దీనిలో కూడా చెప్పా ఆయన అవార్డు స్వీకరించినప్పుడు వచ్చి చూపించి వెంకటేశ్వరరావు గారు ఇది నాకు ఇచ్చిందే కాదండి మన ఇండస్ట్రీ ప్రత్యేకతను గుర్తించి ఈ ఇంపార్టెన్స్ను గుర్తించి ఇండస్ట్రీలు అందరికంటే పెద్దవాడుగా రిప్రజెంటేటివ్ గా నేను తీసుకుని నాకు ఇచ్చాడు దానిలో ఇద మీ అందరి జంతుంది మీరందరూ భాగస్వాములే అని అందరికీ అనుభవించినట్టుగా ఆ రోజులు నా దగ్గర చెప్పారమ్మా ఎంత ఔచిత్యం ఉంది ఒక ఆర్దృత ఉంది అనకో ఉంది గొప్పతనం ఉంది ఇందులో అలాగే నటీడు కొన్ని చెప్పేదంటే నువ్వు ఒక్కడే బాధ్యులు కాదు ఓ పిక్చర్ వంద రోజులు పోయినా ఐదు వందల రోజులు పోయినా వెనకాల ఎంతో మంది ఉన్నారు నేను దీనిలో ఒక భాగం మాత్రమే అందుకని ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది నేను నిష్ణాతలు కాదు పేపర్ ఫుల్ పేజీలు కవర్ పేజీ మాత్రమే నేను గొప్పవాండి కాదు అని అనుకుంటే ఆరోగ్యం చాలా సంతోషం సినిమా ఫీల్డ్కి కానీ మిగతా ఫీల్డ్కి కానీ ఇప్పుడు మీరు చెప్పింది నూటికి నూరు సత్యమండి అనకోవ ఒకటి విజయానికి కాని అపజయానికి కానీ తన భాషలు సినిమాలు సినిమాలలో తత్ సంబంధమైన వాళ్ళందరూ భాషలు అని అనుకున్నప్పుడు విజయం కానీ పరాజయం కానీ అందరికీ సంబంధించింది అని అనుకున్నప్పుడు చాలా సంతోషం అండి మీరు మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలతో ముచ్చరించినందుకు నా ఆరోగ్యం ఈ చిత్రం ఉన్నా కూడా నన్ను పిలిచి నాతో ఇంటర్వ్యూ చేశారంటే ప్రముఖటులు శ్రీ గుడి వెంకటేశ్వర గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు గుడి వెంకటేశ్వర గారు నటించిన వినాయక చవితి చలన ఈ పాట ఇప్పుడు విందాము దినరా శుభకరా దినరా శుభ కరా Thank you. Thank you. ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక వని హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది